ేహ ూర్ణ్యూర్ణమాదాయ పూర్ణమేవాశిషి నశై భు జగ జగ జీలై సోహంపే ఆప బోధ చాహి జకోతి భజ తరా మనుష్మ సో మరో హాకు ప్రణా హరి ముప్పై ఆరో పేజీ వేదాంత వాక్యములను శ్రవణం చేయాలి ఆ శ్రవణము రెండు విధములు అంగీశ్రవణము అంగశ్రవణము మహావాక్యముల యొక్క మనస్సంయుక్త స్తోత్రం చేత సంయోగ రూప శ్రవణము అంగీ శ్రవణము ఇది ప్రథమ శ్రవణం అనబడుతుంది ఇక మహావాక్యాల యొక్క విచార రూపశ్రవణం ఏదైతే ఉందో ఇది అంగరూపశ్రవణము ఇది రెండవ శ్రవణం అయితే వేదాంత వాక్యాలు అన్నాడే వేదాంతం అంటే ఏమిటి స్వామీజీ వేదాంతమ ఉపనిషత్ ప్రమాణం తదుపకారీని శారీరకాది సూత్రాదిని అని సదానంద మునీంద్రుల వేదాంత సారంలో చెప్పారు వేదాంతం అంటే ఉపనిషత్తులు ఎందుకు వేదముల యొక్క చివర భాగంలో అంత్యంలో ఉన్నాయి కాబట్టి అవి వేదాంతం అవే ఉపనిషత్తులు అది చెప్తున్నారు చూడండి వేదాంత నామ ఉపనిషత్తు కాహే వేదాంతములు అనగా ఉపనిషత్తులు అనబడతాయి ఉపనిషత్తులకే వేదాంతములు అంటారు సో యియా గ్రంథితే భిన్నహే అయితే మీరు ఈ విచార వేదాంత ప్రకరణ గ్రంథం అని చెప్తున్నారే ఉపనిషత్తులు కదా మరి ఈ విచార ఎట్లా వేదాంతం అని ఒకవేళ అంటే ఎద్యపి సరే అర్ధశంక స్వీకృతి యజ్ఞపి నువ్వు అన్నట్లు ఈ ఉపనిషత్తులు ఏవైతే వేదాంతం రుణపడతాయో అవి ఈ గ్రంథం కంటే భిన్నంగా ఉన్నాయి అవి సంస్కృతం దేవవాణిలో ఉన్నాయి దేవ ఉన్నాయి తథాపి అయినా కూడా తినికే సమాన అర్థం వాలే భాష వాక్యం గ్రంథమే హయ అవి దేవ సంస్కృత వాణిలో ఉన్నాయి ఈ గ్రంథం కంటే భిన్నంగా ఉన్నాయి అయినా కూడా ఆ ఉపనిషత్తుల్లో ఏ అర్థం అయితే ప్రతిపాదించబడిందో అంటే జీవబ్రహ్మల యొక్క ఏకత్వం ఏదైతే సకల వేదాంతములకు విషయము అదే అర్థము అదే విషయము ఈ భాషా గ్రంథం అనేటువంటి విచార సాగరమునకు కూడా ఉంది వేదాంతములకు ఏది విషయము వేదాంతములు ఏ అర్థాన్ని ప్రతిపాదిస్తున్నాయో అదే విషయము అదే అర్థంను కూడా ప్రతిపాదిస్తుంది ఈ విచార సాగరం గ్రంథము తినికే శ్రవణితే బి జ్ఞానం హోదే హే ఈ భాషా గ్రంథంలో కూడా ఆ వేదాంతంలో చెప్పినటువంటి తథ్యం నే అర్థంనే ప్రతిపాదించాము కాబట్టి వేదాంతంలో ప్రతిపాదించబడినటువంటి అర్థంనే ఈ విచార సాగరంలో పొందుపరిచి మేము రచన చేస్తున్నాం కావున ఈ గ్రంథ శ్రవణం చేత కూడా జ్ఞానం కలుగుతుంది ఏ వార్త ఆగే ప్రతిపాదన కరంగే ఈ విషయము తొంభై తొమ్మిదో అంకంలో ముంగట చెప్తాము అంటాడు మూడో తరంగంలో గురు శిష్య లక్షణాలు చెప్పేటప్పుడు అక్కడ మేము చెప్తాము భాషా గ్రంథం చేత కూడా జ్ఞానం కలుగుతుంది సంస్కృత గ్రంథాలను లేదా ఉపనిషత్తులను అభ్యాసం చేస్తేనే శ్రవణం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది అని ఏం నియమం లేదు సంస్కృత పరిజ్ఞానం ఉన్నటువంటి పండితులకు ఆ సంస్కృత గ్రంథాల చేత జ్ఞానం కలగవచ్చు కానీ మందప్రజ్ఞులైనటువంటి సంస్కృత భాష పరిజ్ఞానం లేనటువంటి సంస్కృత భాష అనభిజ్ఞులైనటువంటి మందప్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడినటువంటి అర్థమునే ఈ భాషా గ్రంథంలో ప్రతిపాదిస్తున్నాం కాబట్టి సంస్కృత గ్రంథాలు అధ్యయనం చేయకున్నా కూడా సంస్కృత భాషా పరిజ్ఞానం లేకున్నా కూడా ఈ భాషా గ్రంథాలను అధ్యయనం చేసినట్లయితే శ్రవణం చేసినట్లయితే తప్పకుండా జ్ఞానము కలుగుతుంది సంశయం లేదు అని ఈ విషయాన్ని మేము ముందు చెప్పబోతాము అని అంటూ ఇసు రీతి సే జ్ఞాన ద్వారా గ్రంథ్ మోక్షే కావున ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడం వల్ల కూడా శ్రోతా పురుషులు ముముక్షలు శ్రవణం చేసినట్లయితే వారికి కూడా జ్ఞానము కలుగుతుంది మోక్షం నాకు హేతు అవుతుంది ఈ విచార సాగరం అనేటువంటి గ్రంథం కాతి విచార రూపు మనన రూపు ఏ గ్రంథే మనము శ్రవణం గురించి విచారం చేస్తున్నాం కదా ఈ విచార సాగర గ్రంథంలో శ్రోతా పురుషుడు శ్రవణం చేస్తాడు శ్రీ గురుదేవుని యొక్క ముఖార ద్వారా ప్రప్రథమవున విచార రూప శ్రవణం చేస్తాడు మనన రూపు ఏ గ్రంథే శ్రీ గురుదేవుని యొక్క ముఖార విందం నుండి శ్రవణం చేస్తాడు మననము నిధి ధ్యాసనాలు చేస్తాడు ఈ విధంగా చేస్తే వాటి ఫలం ఏమిటి శ్రవణం చేత ప్రమాణగత సంస్య నివృత్తి మననం చేత ప్రమేయగత సంస్థ నివృత్తి నివేద్యాసనం చేత విపరీత భావన యొక్క నివృత్తి ద్వారా జ్ఞానమునకు హేతు అవుతుంది ఈ విచార సాగర గ్రంథం ద్వారా అసంభావన దోషకి నివృత్తి ద్వారా మోక్షక హేతు పనులు నివేద్యాసనాలు చేస్తాడు కాబట్టి అసంభావనను నివృత్తి చేస్తూ విపరీత భావనను నివృత్తి చేస్తూ ఈ గ్రంథము మోక్షమునకు హేతు అవుతుంది జ్ఞానం ద్వారా అయితే గ్రంథి సే మోక్ష నహియే కేవలం హఠం మాత్రం అధ్యయనం చేసేవాడే లేడు ఈ గ్రంథ ఏమో శ్రవణం చేస్తే మోక్షం కలిగది అని పూర్వపక్షి ఏదైతే అన్నాడో యొక్క హఠము మాత్రమే అభినవేశం మాత్రమే సాహసం మాత్రమే అంతే కాని జ్ఞానం కలుగుతుంది మోక్షానికి హేతు అవుతుంది విచారణ సాగర ఇది శ్రీ సాధునిచలదాస్వామిజీ ఆత్మ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాడు ఈ విషయం ఈ విచార సాగర గ్రంథాన్ని అధ్యయనం చేసినటువంటి వానికి నిస్సంశయంగా జ్ఞానము ద్వారా మోక్షము సిద్ధిస్తుంది అని ఆత్మవిశ్వాసం పూర్వకంగా చెప్తున్నాడు ఇది సత్యం ముమ్మాటికి సత్యం ఉన్నది అందుకని వాళ్ళు చక్కటి శ్రద్ధ కలిగి గురువునందు మరియు పరమ విశ్వాస రూప శ్రద్ధ కలిగి నిరంతరము విడతకుండా మరియు ఆధారపూర్వకంగా సతుదీర్ఘకాల నిరంతరైన సత్కారా సేవతో దృఢభూమి అని పతంజలి భగవాన్ యోగ సూత్రాల్లో చెప్పిన ప్రకారంగా తప్పకుండా మోక్షము కలుగుతుంది సంశయం లేదు కావున మోక్షులు కూడా చక్కగా అధ్యయనం చేయాలి సకల సంశయాలు నివృత్తి అవుతాయి అయితే టిప్పన్లు వచ్చినాయి చూడండి తొంభై భాషా గ్రంథికే శ్రవణితే బి జ్ఞానం సంస్కృత గ్రంథాలు ఉపనిషత్తులు లేదా తదనుసారి అయినటువంటి బ్రహ్మ సూత్రాలు భగవద్గీత మరి ఇతర వేదాంత పంచదర్శి వేదాంత పరిభాష వేదాంత సారము తత్వానుసంధానము ఇంకా పోతే అద్వైత సిద్ధి ఖండన ఖండన ఖాద్యము చిత్ సుఖి బృహత్ ప్రస్థానం ఈ సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేస్తనే జ్ఞానం కలుగుతుంది అనేటువంటి నియమం లేదు జ్ఞానానికి అధికారి కావాలి అంతే అతడు సంస్కృత పండితుడే ఉంటాడా లేదా మందప్రజ్ఞుడై ఉంటాడా సంస్కృత అనభిఘ్నుడై ఉంటాడా నియమం లేదు ఏం కావాలి జ్ఞానానికి అధికారం కావాలి అంతే వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముక్షుత్వం ఈ అధికారం కలిగిన వాడు సరే సంస్కృత జ్ఞానం ఉండని లేకపోని సంస్కృత జ్ఞానం ఉంటే సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేస్తే జ్ఞానం కలగవచ్చు కానీ సంస్కృత అనభిజ్ఞుడు ఎవరైతే సంస్కృత పరిజ్ఞానం లేనివాడు ఉంటాడో అటువంటి వాడు ఈ విచార సాగరము వృత్తి ప్రభాకరము వేదాంత బాలబోధము విచార చంద్రోదయము పంచీకరణము ఇత్యాది భాషా గ్రంథాలను అధ్యయనం చేస్తే కూడా అతనికి జ్ఞానం కలుగుతుంది ఎందుకు అధికారం ఉంది అతనికి అధికారం ముఖ్యం భాష ముఖ్యం కాదు కాబట్టి వివేకాలి సాధన చూస్తే సంపత్తి కలిగిన వాడు అధికారి ఆ అధికారము సంస్కృత పరిజ్ఞానం లేని కూడా ఉండవచ్చు అటువంటి వానికి జ్ఞానం కలగడానికి సందేహం లేదు తప్పకుండా కలుగుతుంది అందుకని భాష గ్రంథికే శ్రవణితే బి జ్ఞానం ఓవే యొక్క శ్రవణం చేత కూడా జ్ఞానం తప్పకుండా కలుగుతుంది ఏ వార్త ఆగే తృతీయ తరంగకే దశమ దోహ విషయ ప్రతిపాదన కరెంగే ఈ భాషా గ్రంథాల చేత కూడా జ్ఞానం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మేము మూడవ తరంగంలో పదవ దోహలో మూలంలోనే చెప్పాడు కావున భాషా గ్రంథాల జ్ఞానం కలుగుతుందా లేదా అని సంశయం పనికిరాదు నిస్సందేహంగా భాషా గ్రంథాన్ని అధ్యయనం చేయవచ్చు తప్పకుండా జ్ఞానం కలిగి తీరుతుంది అరవై ఏడవ ే మోక్షతో హోవే హే పరంతు సాధనసే బి మోక్ష హోవే హయే వికల్పాలు చేశాడు అది ఇంతకు పూర్వం ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసేటువంటి ముడా అని ఒక వికల్పం చేశాడు ముక్ష అయితే ఉన్నాడు గ్రంథంలో ప్రవృత్తి కాడు అని వికల్పం చేసి దానికి సమాధానం చెప్తూ వచ్చాడు ఇక గ్రంథము మోక్షమునకు సాధనము లేదు అని పూర్వపక్షి ఏదైతే అన్నాడో ఆ విషయంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది మోక్షము జ్ఞానం చేత నిము చేత కలుగుతుంది ఇది వేదాంత సిద్ధాంతం ఉంది అందువల్ల గ్రంథరచనకు చేయడానికి ఏం ప్రతిబంధకం లేదు అని సిద్ధి చేస్తూ పూర్వపక్షి ఈ విధంగా అనవచ్చునేమో అని పూర్వపక్షని అనువాదం చేస్తూ చెప్తున్నాడు గ్రంథసే మోక్షతో హోవే హై పరంతు అవురు సాధన సేబి మోక్ష ఓవే హై అయితే గ్రంథకి ఆరంభం నిష్ఫలహ్ ఎంత ఆత్మవిశ్వాసంతో ఈ భాషా గ్రంథం ద్వారా తప్పకుండా ముమోలకు జ్ఞానం కలుగుతుంది జ్ఞానం ద్వారా మోక్షం కలుగుతుంది అని చెప్తున్నారు కదా కేవలం ఈ గ్రంథం ద్వారానే మోక్షం కలుగుతుంది అనేటువంటి నియమం ఏమి లేదు అన్య సాధనాలు కూడా ఉన్నాయి అంటే సంస్కృత గ్రంథాలు కూడా ఉన్నాయి కదా ఇంతకు పూర్వం ఏకభౌవికవాదేమో పరమచేతనే మోక్షం అని అన్య సాధన చెప్పాడు అతన్ని ఖండన చేస్తూ వచ్చాడు అయితే మోక్షము ఈ గ్రంథం చేత అవుతుంది కానీ ఈ గ్రంథం చేతనే మోక్షం అవుతుంది అనే నియమం లేదు ఎందుకు అంటే అన్య సాధనాలు కూడా ఉన్నాయి ఎందుకు వేరే గ్రంథాలు కూడా ఉన్నాయి యాతే గ్రంథకహారం నిష్పలహే యాకు ఏ పూచే ఎవరైతే అన్య సాధనాలు ఉన్నాయంటారో ఈ పూర్వపక్షిని ఈ విధంగా అడుగుదాము అంటారు సో అవురు సాధన కోనుహే జాతే మోక్ష అయ్యా ఆ అన్య సాధనాలు ఏవి చెప్పు అన్య సాధనాల చేత కూడా మోక్షం కలుగుతుంది అంటున్నావు కదా ఆ అన్య సాధనాలు ఏవి చెప్పు అని పూర్వపక్షిని ఈ విధంగా అడుగుతున్నాడు జో ఐశాకే అప్పుడు పూర్వపక్షి అంటాడు అన్య సాధనలేవి అని అంటే చెప్తున్నాడు ఇప్పుడు పూర్వపక్షి ఏమనంటే ఉపనిషత్ సూత్ర గ్రంథ జీవ బ్రహ్మకి ఏకతాకే ప్రతిపాదక బహు జ్ఞాన ద్వారా భిన్న అధికారి గ్రంథ నిష్పల హ్యా వేదాంతమో ఉపనిషత్ అని ఈ చెప్పుకుంటూ వచ్చారు కదా మీరు ఆ సంస్కృతంలో ఉన్నాయి ఆ ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులు ఏం ప్రతిపాదిస్తున్నాయి అని అంటే జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయి మరి ఆ విషయాన్నే విచార ద్వారా మీరు ప్రతిపాదిస్తూ మరి ఆ ఉపనిషత్తులకు ఏ అధికారి చెప్పబడ్డాడో అదే అధికారిని మీరు కూడా చెప్తున్నారు అలాంటప్పుడు మరి మీరు ఈ భాషా గ్రంథమైనటువంటి విచార సాగరంలో పూర్వమే విద్యమానమై ఉన్నాది కాలం నుంచి ఉన్నటువంటి వేదం యొక్క అంత్య భాగములైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి కదా సంస్కృత గ్రంథాలు మరి ఆ సంస్కృత గ్రంథములను అధ్యయనం చేయడం ద్వారా జీవ యొక్క ఏకత్వం తప్పకుండా కలుగుతుంది మరి ఆ గ్రంథాలు ఉండగా మీ గ్రంథం ద్వారానే మోక్షం కలుగుతుంది అని ప్రతిజ్ఞ చేస్తున్నారు ఏమిటి ఉన్నాయి కదా ఆ గ్రంథాల చేత మోక్షం కలుగుతుంది కదా అని పూర్వపక్షి అంటున్నాడు ఉపనిషత్తులు ఉన్నాయి బ్రహ్మ సూత్రాలు ఉన్నాయి మరియు బ్రహ్మసూత్రాలపైన భాష్యం ఉంది భగవద్గీత ఉంది దానిపైన భాష్యం ఉంది మరి ఈ మొదలుకొని అనేక సంస్కృత గ్రంథాలు జీవభ్రహల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయి మరి వాటి చేత కూడా జ్ఞానం కలిగి తద్వారా మోక్షాన్ని పొందుతాడు మోమోక్ష పురుషుడు అందువల్ల ఈ వేదాంతముల భిన్నమైన అధికారి మీరు చెప్పడం లేదు కదా ఈ విచార సాగరం నాకు వివేకము వైరాగ్యం షట్ సంపత్తి మోమోక్షత్వం కలిగిన వాడు అధికారి మీరు ఏదైతే చెప్పారో ఆ అధికారి వేదాంతాలకు అంటే ఉపనిషత్తులకు అధికారి ఉన్నాడు అధికారి ఒకటే ఉన్నాడు విషయం ఒకటే ఉన్నది మరి ఈ గ్రంథం అవసరమేమి ఈ గ్రంథాన్ని ఎందుకు రాస్తున్నావు అందుకని ఈ గ్రంథ రచన ఏదైతే మీరు చేస్తున్నారో అది నిష్ఫలము వ్యర్థము అంటాడు సో వార్త ఎద్యపి సత్య హై అప్పుడు సాధు నిచ్చల స్వామిజీ అంటాడు అవునయ్యా నువ్వన్నట్లు జీవ బ్రహ్మల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదించేటువంటి సంస్కృత గ్రంథాలు మరి ఉపనిషత్తులు ఉన్నాయి వాటి చేత జ్ఞానం ద్వారా మోక్షము తప్పకుండా కలుగుతుంది మేము కూడా ఒప్పుకుంటున్నాము తథాపి అయినా కూడా తినక ఆర్థ గ్రహణ కరనే జాకి బుద్ధి సమర్థ నహి హే ఐసేజో ముకు తినసే జ్ఞానం ఓవెన అయితే ఆ సంస్కృత గ్రంథాల్లో ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడినటువంటి ఆర్థమును గ్రహించే యోగ్యత సామర్థ్యము ఎవరి బుద్ధి ఎందు లేదు అటువంటి మంద ప్రజ్ఞులైనటువంటి మంద బుద్ధి కలిగినటువంటి ముముక్షువులు ఉన్నారు కొంతమంది వారికి కూడా వివేకాది సాధన చెప్పిస్తే సంపత్తి ఉంది ఆత్మతత్వాన్ని తెలుసుకొని ముక్తులం కావాలనేటువంటి జిజ్ఞాస ఉంది అటువంటి వారికి ఆ ఉపనిషద్ రూప సంస్కృత గ్రంథాల జ్ఞానం కలగదు ఎందుకంటే సంస్కృత పరిజ్ఞానమే లేదు వారికి వాటిని ఎలా అధ్యయనం చేయగలుగుతారు మరియు ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు అందువల్ల అటువంటి ముముక్షల కోసము మేము ఈ గ్రంథాన్ని రాస్తున్నాం వారికి తప్పకుండా జ్ఞానం కలిగి తీరుతుంది అయితే మందబుద్ధి ముముక్షుకి తిని విషయ ప్రవృత్తి ఓ విని ఉపనిషత్తు మరి ఇతర ప్రకరణ గ్రంథాలు ఏవైతే సంస్కృత గ్రంథాలు మీరు చెప్పారో ఆ గ్రంథాల్లో ఈ మంద ప్రజ్ఞులైనటువంటి అధికారి పురుషుల యొక్క ప్రవృత్తి కాదు వాళ్ళు దాని అర్థం చేసుకోలేరు అర్థగ్రహణ వారికి కాదు అలా జ్ఞానం కలగదు మోక్షం కూడా కలగదు కానీ ఈ భాషా గ్రంథాన్ని అర్థం చేసుకొని జ్ఞానాన్ని పొంది ముముఖు పురుషులు ముక్తులయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ మంద జిజ్ఞాసులు ఎవరైతే ఉన్నారో వారు ఈ గ్రంథం ప్రవృత్తులు కాగలుగుతారు సంస్కృత గ్రంథాల్లో ప్రవృత్తి కలగదు వారికి ఆ గ్రంథ విష ప్రవృత్తి వవే ఈ గ్రంథంలోనే ప్రవృత్తి అవుతుంది కాబట్టి అటువంటి వారి కోసం మేము ఈ గ్రంథాన్ని వ్రాస్తున్నాము ఎవరికైతే సంస్కృత పరిజ్ఞానం ఉండే సూక్ష్మ బుద్ధి కలిగే అధికారం ఉంటుందో వారికి సంస్కృత గ్రంథాల ద్వారా ఉపనిషత్తుల ద్వారా జ్ఞానం కలుగుతుంది వారి కోసం కాదు మేము రాయడం ఎవరి కోసం అంటే మందప్రజ్ఞులై ఉన్నారు మరి అధికారులై ఉన్నారు జిజ్ఞాస ఉంది అటువంటి వారి కోసం మేము వ్రాస్తున్నాము और जो ऐसे कहेवे पूर्वपक्ष विधा अनवच्छे एमंटे ग्रंथ से मोक्ष भी, भी होवे है और संस्कृत ग्रंथ से मंदबुद्धि और मुक्ष भी है तो भी ग्रंथ विषय प्रवृत्ति होवे नहीं ग्रंथ से मोक्ष भी होवे है यह विचार सागर ग्रंथम चेता कोक्ष क ఏవైతే ఉపనిషత్తులు ఉన్నాయో సంస్కృత గ్రంథాలు ఇంకా ఇతర సూత్ర మొదలైనటువంటి గ్రంథాలు వాటి అందు మంద ప్రజ్ఞునికి మంద బుద్ధి కలవానికి ప్రవృత్తి కలగదు ఒకవేళ ద్వారా జ్ఞానము కలగదు బోధ ఈ గ్రంథం చేత బోధ అవుతుంది మోక్షం కలుగుతుంది ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి ముముక్ష కూడా ఉన్నాడు అయినా గాని గ్రంథి విషయ ప్రవృత్తి పోయినయి అయినా కానీ ఈ గ్రంథం నందు ప్రవృత్తుడు కాడు ఈ గ్రంథం ద్వారా మోక్షం కూడా కలుగుతుంది మంద వారికి ఉపనిషద్ రూపం సంస్కృత గ్రంథాల్లో ప్రవృత్తి ఉండదు ప్రవృత్తి అయినా కాని జ్ఞానం కలగదు అయితే ముముక్షులైతే ఉన్నారు కానీ ఈ మీ విచారసాగరంలో ఈ గ్రంథంలో ప్రవృత్తుడు కాడు ఇదేమయ్యా ముముక్షు ఉన్నారు అంటావు విచార చేతగా మోక్షం కూడా కలుగుతుంది అంటావు సంస్కృత గ్రంథాల చేత మోక్షం మందప్రజ్ఞలో కలగదు బోధ కలగదు అంటావు కానీ విచారసాగర గ్రంథంలో ప్రవృత్తుడు కాడంటావు ఇదేమిటి అని ఒకవేళ కహితే అట్టెట్లయ్యా అని అడిగితే ఆ పూర్వపక్షి జో వివేక వైరాగ్య శధి మాన్ అధికారి కహ వివేకాది సాధన చతు సంపత్తి కలిగిన వాడు అధికారి అని మీరు పూర్వం ఏదైతే చెప్పారో సో దుర్లభే అటువంటి అధికారి ఎవడు లేడు అందుకని గ్రంథంలో ప్రవృత్తుడు కాడు అయితే అప్నే విషయ్ సాధనక అభావు దిక్కకే గ్రంథమే ప్రవృత్తి హోవెని తాకు ఎప్పు అయితే మోక్ష ఇచ్ఛైతే ఉంది ఎందుకంటే సర్వదుఖ నివృత్తి పరమానంద ప్రాప్తి కావాలనే కోరేవాళ్ళు ప్రతివాడు అధికారం ఉన్నోడు అధికారం లేనోడు ప్రతివాడు కూడా కోరతాడు కదా అంటే ఇక్కడ ముముక్షువు జిజ్ఞాసువు సాధకుడు ఇక్కడ మూడు విధాలుగా మనం చెప్పుకుంటాం కదా ముముక్షువులు సర్వసాధారణం అంటే ఏ అధికారం లేకున్నా కూడా మోక్షాన్ని కోరుతారు ఎవడు కోరడు చెప్పండి మోక్షం సర్వదు నివృత్తి పరమానంద రూప ప్రాప్తి కావాలని ఎవడు కోరడు పశుపక్షాదులు క్రిమికీట కాదులు దేవ గంధర్వ రాక్షసాధులు కోరుతారు ముముక్షుత్వము సాధారణము సర్వసాధారణం ఇక జిజ్ఞాసులు జ్ఞానాన్ని పొందాలి జ్ఞానాన్ని పొంది ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని జ్ఞాతం ఇచ్చ తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ అంటే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాలనేటువంటి ఏ పురుషులు ఉంటారో వారికి జిజ్ఞాసులు అంటారు అయితే జిజ్ఞాసైతే ఉంది జ్ఞానాన్ని పొందాలనేటువంటి జిజ్ఞాసైతే ఉంది కానీ ప్రవృత్తి అయ్యి సాధన వాడు కాదు అందుకనే వీడు రెండో తరగతికి చెందినవాడు కానీ ఎవరైతే తీవ్రతర జిజ్ఞాస చేత తీవ్రతర ఇచ్చ చేత మోక్షం కావాలనేటువంటి ఇచ్చ ఉంది తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ ఉంది మరి తెలుసుకొని నేను తరిస్తాను అనేటువంటి తీవ్ర తపన చేత అతడు ప్రవృత్తుడీ సాధన చేస్తాడు శ్రవణం మననం నిధి ధ్యాసనాలు గురు శుశ్రూష ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు వీడు సాధకుడన పడతాడు అంటే సాధకుడైన వాడే ఉత్తముడు జిజ్ఞాసు మధ్యముడు ముముక్షు కనిష్ఠుడు తెలిసిందా వీళ్ళందరికీ కూడా మోక్షం యొక్క ఇచ్చ ఉంది జిజ్ఞాసు కూడా మోక్ష ఇచ్ఛ ఉంది సాధకుని కూడా మోక్ష ఇచ్ఛ ఉంది ముమోక్షు కూడా మోక్ష ఇచ్చ ఉంది మోక్షం అనేది సాధారణం జిజ్ఞాస అనేది మధ్యము కానీ సాధన అనేది ఉత్తమం సాధన చెయ్యాలి ప్రవృత్తుడు అవ్వాలి నడుమం కట్టుకొని సాధన చేస్తూ ఉండాలి అందుకని ఇక్కడ పూర్వపక్షి అంటాడు మీరు వివేకాది సాధనలు కలిగిన వాడు అధికారి ఆ అధికారికే జ్ఞానం కలుగుతుంది గ్రంథాధ్యాయనం ద్వారా అన్నారే అటువంటి అధికారి దుర్లభమయ్యా అంటాడు ఎవడున్నారు చెప్పండి ఈ రోజు లోపల ఉన్నారు శ్రోతలు ఉన్నారు శ్రోతల కంటే భక్తులే ఎక్కైపోయి ఈ లోకం లోపల ఇప్పుడు వర్తమాన కాలంలో ప్రతి వాడు కూడా రెండు ముక్కలు వానికి తెలిస్తాయో లేదో ఇంకోనుకోకుండా పెట్టి ఇవ్వని చెప్తే పాటు విచార సాగరం చెప్తా పాటు అంటాడు నేను చెప్తా విను అంటాడు వానికి అసలు వివేకం కూడా లేదు మొదటి సాధననే లేదు వివేకం ఉన్నడైతే ప్రపంచంలో విషయాల లోపల వాడు తగులుకుంటాడా తది యత ఇహకర్మచితో లోక క్షీయతే ఏమేవాత పుణ్యచితో లోకహాతి క్షీయతే అనేటువంటి వివేకం ఎవరికైతే ఉందో వాడు అదే క్షణము ప్రపంచం నుంచి సంసారం నుంచి బయటపడతాడు ఏ విధంగా నచికేతుడు మరి సుఖ మహర్షి మరి సమర్థ రామదాసు మరి గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే వివేకం జాగృత అయిందో వాళ్ళు సంసారాన్ని వదిలిపెట్టారు మరి వీరంతా సంసారాన్ని వదలడం లేదు విషయాలను అనుభవించేది ఆ మళ్ళా వేదాంతం చెప్పేది చూసారా అధికారం మాత్రం లేదు ఎవడున్నాడు చెప్పండి ఈ వర్తమాన దిశలో భక్తలు ఉండొచ్చు బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇవ్వచ్చు కానీ వివేకాదులు మాత్రం లేవు అందుకని పూర్వపక్షి అంటున్నాడు ఎవడున్నాడు అయ్యా ఏ రోజుల్లో అధికారి పురుషుడు మీరు వివేకం వైరాగ్యం షట్ సంపత్తి ముఖ్యుత్వం ఉండాలి అటువంటి వానికి జ్ఞానం కలుగుతుంది అని మీరు ఎవడున్నాడు చెప్పండి ఎవడూ లేడు అందుకనే మీ గ్రంథం నందు ప్రవృత్తి అయ్యే లేడు కాబట్టి మీ గ్రంథ రచన నిష్ఫలము అని పూర్వపక్షి అంటున్నాడు సాధన చేయాలనుకున్నటువంటి వాడు వాని లోపల మొదలు చూసుకుంటాడు వివేకాదులు ఉన్నాయా లేదా నాలో అధికారం ఉందా లేదా అనుబంధ చతుష్ట ఎందుకు చెప్పబడుతుంది ప్రప్రథమంన అధికారి నిరూపణ చేయబడుతుంది అధికారి చెప్తే ఆ అధికారం నాలో ఉందా లేదా అని చూసుకుంటాడు మోముక్ష పురుషుడు ఆ అధికారం ఉంటే ప్రవృత్తుడవుతాడు లేకపోతే ప్రవృత్తుడు కాడు అందువల్ల అధికారం లేని కారణం చేత తన అధికారం యొక్క అభావం చేత ఏ పురుషుడు కూడా మీ గ్రంథం నందు ప్రవృత్తుడు కాడు అని ఈ విధంగా చెప్తే అతనికి ఈ విధంగా అడగాలి అని అంటూ గ్రంథకర్త అడుగుతున్నాడు ఏమని అంటే బహుతు అధికారి నహి అతవాహి అధికారి లేడు అందువల్ల మీ గ్రంథం నిష్ప్రయోజనము అంటున్నావు కదా చాలా మంది అధికారులు లేరు ఏ ఒక్కడు కూడా లేడంటావా చెప్పు అని ఈ విధంగా వికల్పం చేసి జో ఐశాఖహే బహుత అధికారిని చాలా మంది అధికారులు లేరయ్యా కొంతమంది ఉంట ఉండవచ్చు అని ఒకవేళ పూర్వపక్ష అంటే సోతో హంబీ అంగీకార కరే ఆ విషయము మేము కూడా ఒప్పుకుంటాం ఎందుకంటే ప్రపంచంలో వర్తమాన కాలంలో ఈ వివేకాదు కలిగినటువంటి వాళ్ళు ఏ కొద్ది గొప్పనో అక్కడ ఇక్కడ విరళంగా ఉంటారు ప్రతివాడు అధికారి కాని ఎరడు కొంతమంది ఉంటారు అది మేము ఒప్పుకుంటున్నాము జోసే కహే కొ జ్ఞానికే యోగ్య అధికారి నహి కానీ ఎవడూ లేడంటే మాత్రం మేము ఒప్పుకోము ఎందుకనంటే సో వార్త బని నహిక అయితే అంతఃకరణ విషయోష ఎందుకంటే అధికారి నిరూపణ చేసేటప్పుడే మనం చెప్పుకున్నాం కదా మళ్ళ విచ్చే పుజాకే నహితు సాధన సహితరా మ మలదోషము విక్షేప దోషము ఈ రెండు ఇవన్నీ లేవో కేవలం స్వరూప అజ్ఞానం మాత్రము ఉండిందో మరి వివేకం వైరాగ్యం షట్ సంపత్వం అనేటువంటి సాధన సంపత్తి ఎవరి ఎంతైతే ఉందో అటువంటి అధికారి అని అధికార నిరూపణ చేయబడింది కావున అంతఃకరణంలో మూడు దోషాలు ఉంటాయి ఏవి చెప్తున్నాడు ఏక మల్హే మలదోషం అంటారు మలనామ పాపకాహే పాపదోషం రెండవది విక్షేపము విక్షేపనాం చంచలకాహ చంచలత బుద్ధి స్థిరం ఉండదు ఈ విక్షేపం అనేది ఒక దోషం ఇది ఎక్కడ ఉంటుంది అంతఃకరణలో ఉంటుంది మలదోషం ఏదైతే ఉందో అది అంతఃకరణంలోనే ఉంటుంది మరి విక్షేప దోషం కూడా అంతఃకరణంలోనే ఉంటుంది మరి ఆవరణ దోషం కూడా అంతఃకరణంలోనే ఉంటుంది ఎక్కడ ఉంటుంది మరి బయట ఎక్కడ ఉండదు కదా కావున ఈ మూడు దోషాలు ఉంటాయి స్వరూపక ఆవరణ హే తిసరా స్వరూప అజ్ఞానం ఆవరణం ఆ ఆవరణంలో కూడా మళ్ళీ చెప్తాలే అసత్వపాదక ఆవరణం అభనాపాదక ఆవరణం మీరు కూడా అనేక విని ఉన్నారు ఈ మూడు విధ దోషాలు అంతక్రమంలో ఉంటాయి ఒకటి మల దోషము రెండవది విక్షేప దోషము మూడవది ఆవరణ రూప దోషం మలనామ పాపకాహే చెప్తున్నాడు చూడండి మలమంటే పాపం విక్షేపం నామ చెంచలతాకాహే విక్షేపం అంటే చెంచలత్వం అంటే బుద్ధి స్థిరం ఉండదు అంటే శ్రవణం చేయాలంటే వక్తపురుషుని యొక్క వాణి ఏదైతే వాక్యామృతం వెలువడుతుందో అతని యొక్క ముఖార బృందం నుండి ఆ వాక్యామృతము శ్రోతా పురుషుని యొక్క శ్రోత్రము చేత సంబద్ధం కావాలి కేవలం శ్రోత్రం చేత సంబద్ధం ఒకటే కాక మనస్సంయుక్త స్తోత్రం చేత సంబంధం కావాలి ఎందుకంటే శ్రోత్రాను చేత మనస్సు సంబంధం లేకపోతే కూడా భక్త పురుషుడు బోధిస్తున్నటువంటి విషయము అవగతం కాదు అందుకే అంటారు కదా అన్యత్ర మే మనహ అభూభం నాహ మశ్రౌసం అంటాడు నా మనస్సు అన్యత్ర పోయిందయ్యా మీరు చెప్తూ ఉన్నారు మీ నా శ్రోత్రంతో సంబంధం కూడా అవింది కానీ శ్రోత్రంతో నా మనసు సంబంధం లేదు నా మనసు అన్యత్ర విచారం చేస్తూ అందుకని నేను వినలేకపోయాను అంటే ఆ అర్థగ్రహణ ఆ విషయాన్ని గ్రహణ చేసుకోలేకపోయాడు ఎందుకు మనసు లేదు ఆ మనసు అక్కడక్కడే తిరుగుతుంది పూర్వస్మృతులు ఏవైతే ఉన్నాయో పూర్వ అనుభూత కన్నది విన్నది అనుభవించింది ఉంటాయి కదా వాటిని ఆలోచిస్తాడు లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలి నేను ఇది కావాలి అది కావాలని భవిష్యత్తుని గురించి ఆలోచిస్తాడు ఆ ఆలోచన లోపల మనసు అన్యత్ర పోయింది కాబట్టి శ్రవణం లేకపోయింది దీనికే అంటారు చెంచలత అస్థిరత ఇందుకు బుద్ధి కేవలం శాస్త్రం నందే లేదు కదా ఏకాగ్రత లేదు కదా అన్నట్టు పోయింది ఏదేదో చింతన చేస్తుంది దీనికి అంటారు చెంచలత దీనికే విక్షేపం అంటారు మర దోషం అంటే పాపము విక్షేపం అంటే చంచలత ఇవి ఎక్కడ ఉంటాయి అంతఃకరణలో ఉంటాయి ఈ మూడు దోషాలు ఇంకొకటి ఆవరణ నామం అజ్ఞానకాహే ఆవరణం అంటే అజ్ఞానం అనబడుతుంది అజ్ఞానం అన్న ఆవరణం అన్న అవిద్య అన్న పర్యాశబ్దాలు టినం పోయింది చూడండి తొంభై ఐదవ టిప్పనము ఉపనిషత్ సూత్ర భాషస్సే అన్నాడు కదా అక్కడ ఉంది వేదాంతం అంటే ఉపనిషత్తులు తెలుసుకున్నాం వేదిక అంత భాగ రూపు జో సో ఉపనిషత్ కయ్యే వేదం యొక్క అంత్య భాగములైనటువంటి ఏ ఉపనిషత్తులు ఉన్నాయో వాటికే వేదాంతం అన్నాము ఉపనిషత్తు అనేకహే ఆ ఉపనిషత్తులు అనేకం ఉన్నాయి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి జ్ఞానపరంగా జ్ఞానపరంగా నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి ఇంకా ఉపాసనా పరంగా కర్మకాండ పరంగా కూడా ఉపనిషత్తులు చెప్తారు ఒక వెయ్యి ఎనభై శాఖలు ఉన్నాయని చెప్తారు ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఉపనిషత్తులు ఉందని కూడా చెప్తారు కావున జ్ఞానపరంగా జ్ఞానకాండ పరంగా ఉపనిషత్తులు ఉన్నాయి అవి ఇప్పుడు వర్తమానం ఉపలబ్ది కూడా ఒక గ్రంథ రూపకంగా పొందుపరచబడినటువంటి ఉన్నాయి దొరుకుతాయి సంగ్రహ చేసుకోండి ఆ నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు బాగా గాలించి ముఖ్యమైనటువంటి దశ ఉపనిషత్తులను తీశాడు ఏవేవి ఈశా ఈశావాస్యోపనిషత్తు కేనోపనిషత్తు కఠోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ముండకోపనిషత్తు మాండవ్యోపనిషత్తు తైత్తేరీయోపనిషత్తు ఐతరేయోోపనిషత్తు చాంద్రోగ్య ఉపనిషత్తు బృహదారా యొక్క ఉపనిషత్తు ఇక దశ ఉపనిషత్తు ముఖ్య ఈ పది ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనటువంటివి అందులో అన్నిటికంటే పెద్ద కాయం కలిగినటువంటి పెద్ద శరీరం కలిగినటువంటిది గృహదారణ ఉపనిషత్తు రెండవ స్థానంలో చాంద్రోగ్య ఉపనిషత్తు ఉంటుంది ఇవి రెండు పెద్ద ఉపనిషత్తులు ఇవి మిగతా మామూలుగా ఉంటాయి ఈశకే నట ప్రశ్న ముండక మాండూక్యతిత్తి ఐతరేయం సాందోగ్యం బృహదారణ్యకం తథ అనంటూ శ్రీ ఆనందగిరుల వారు తత్వాలోకము అనేటువంటి గ్రంథంలో స్మృతి షడ్లింగాలను తీస్తూ ఈ పది ఉపనిషత్తుల యొక్క తీసి రాశాడు అందులో పెద్ద ఉపనిషత్తులు ఉన్నాయో అందులో అధ్యాయ క్రమం చేత షడ్లింగాలు తీసి కూడా రాశాడు కాబట్టి ఈ శ్లోకం కంఠస్థం చేసుకుని పెట్టుకోండి పది ఉపనిషత్తులు ఏవయ్యా అంటే శ్లోకం చదివేది అంతే ఈ పది ముఖ్య ఉపనిషత్తులు ఉన్నాయి తినికే ఊపర్ ఇక వాటిపైన శ్రీ శంకరాచార్య స్వామి క్రితం భాష ఈ ఉపనిషత్తుల శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు కూడా రాశారు బ్రహ్మ మరియు భగవద్గీత మరియు ఉపనిషత్తుల శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు రాశారు ఇంకా శ్వేతాశ్వేత ఉపనిషత్తు అనేది కూడా ఈ పది ఉపనిషత్తుల కంటే అతిరిక్తంగా ఒకటి ఉంది దానికి కూడా శ్రీ శంకరాచార్యుల వారు భాష్యం రాశారు అని కొందరు అంటారు లేదు లేదు శంకరాచార్యుల యొక్క పీఠంలో మరెవరైనా శంకరాచార్యులు రాసి ఉండవచ్చు అని కొందరు అంటారు అది సందిగ్ధంలో ఉంది మొత్తం మీద భాష్యం యొక్క శైలి మాత్రము శంకరాచార్యులు రాసినట్టుగానే ఉంది కాబట్టి ఇది శంకరుల వారే రాశారు అని చాలా మంది నమ్ముతారు మొత్తం మీద భాష్యము మరి ఆ ఉపనిషత్తు చాలా ఉత్కృష్టమైనటువంటి ఉపనిషత్తు శ్వేతాశ్వేతరు ఉపనిషత్తు ఇంతేకాకుండా నృసింహ ఉత్తర తాపని ఉపనిషత్తు దానికి కూడా శంకరుల వారు రాశారు మరియు పూర్వ తాపని ఉపనిషత్తు పైన శ్రీ విద్యారాయణ గురుదేవులు కూడా దీపిక అనేటువంటి రాశాడు ఈ విధంగా ఉపనిషత్తుల భాష్యాలు ఉన్నాయి ముఖ్యంగా భాష్యకారులు అంటే శంకరులే పది ఉపనిషత్తుల పైన భాష్యం కేవలం ఉపనిషత్తులే కాదు సూత్రాలపైన బ్రహ్మ సూత్రాలపైన భగవద్గీత పైన కూడా రాశాడు దశ ఉపనిషత్తు హిందుస్థానీ భాష అంతర్ హే ప్రకటి హై ఈ పది ఉపనిషత్తుల పైన శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు కూడా భాషా హిందీ భాషలో హిందుస్థానీ భాషలో టీకా కూడా రాశాడు యథాతథంగా జగద్గురు శంకరాచార్య వారు రాసినటువంటి భాష అనువాదం చేస్తూ అక్కడక్కడ విశేష టిప్పన్లు ఇచ్చి కూడా చక్కగా విశ్లేషణ చేశాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఆయన యొక్క సాహిత్యము ఈ పది ఉపనిషత్తుల ఏదైతే టీకా రాశాడో అది ఇప్పుడు దాదాపుగా మనకు సాందోగ్య ఉపనిషత్తు పర్యంతము మనకు దొరికినాయి ఇంకా బృహదారణ్యక ఉపనిషత్తు పైన పీతాంబర్జీ వారి యొక్క టీకా ఒక రెండు అధ్యాయాలకు మాత్రమే దొరికింది మిగతా కూడా ఎక్కడో ఉంటుంది కానీ మనకింకా అది అందుబాటులోకి రాలేదు మొత్తం మీద ఈనకైన ప్రకారమైన పది ఉపనిషత్తుల మీద కూడా పండిత్ వారి యొక్క భాషా టీకా లభించినట్లే ఒక గృహదారిని యొక్క ఉపనిషత్తులో ఆడ న్యూనత ఉంది సరే అది కూడా నాకు పండిత్ వారి యొక్క కరుణ ఉన్నది కాబట్టి అది ఎన్నడో తప్పకుండా లభిస్తుంది అనేటువంటి ఆశ ఉంది ప్రకారంగా పది ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి వేదాంతములు అంటారు ఇక సూత్రములంటే ఏమిటి భాష్యం అంటే ఏమిటి వాటి లక్షణాలు ఏమిటి అవి మేము పూర్వం చెప్పాము అంటారు సూత్ర భాషిక లక్ష్యంతో పంచం అవరు షష్ఠ టిప్పని విషయ లిఖాహ సూత్రం దేనికంటారు అల్పాక్షరదిగ్ధం సారవత్ విశ్వతో సూత్రం సూత్ర విధు విధు అని సూత్రం యొక్క లక్షణం అక్కడ భాష లోపల పండిత్ పీతాంబర్జీ వారు చెప్పారు అట్లే సూత్రార్థ వర్ణితేత్ర పదై సూత్రానుసారి స్వపదానిత వర్ణ్యంతే భాష్యం భాష విధో విధువో అంటూ భాష్యం యొక్క లక్షణం కూడా పరాశర స్మృతిలో చెప్పబడ్డాయి వాటిని చక్కగా అనువాదం చేస్తూ భాష లోపల శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఐదవ టిప్పణము ఆరో టిప్పణంలో చెప్తూ వచ్చాడు అందుకని మరి సూత్రం అంటే ఏంది భాష్యం అంటే ఏంది మళ్ళీ చెప్పల్సిన అవసరం లేదు మీకు జ్ఞాపకం లేకపోతే మళ్ళీ ఒకసారి ఆ ఐదవ ఆరవ టిపన్లను చూసి తెలుసుకోండి సరే ఇప్పుడు విషయం లోపలికి పోదాము అంతఃకరణంలో మూడు దోషాలు ఉంటాయని తెలుసుకున్నాము ఏవేవి మలదోషము విక్షేప దోషము మరియు ఆవరణ దోషము ఆవరణం అంటే అజ్ఞానం మలమంటే పాపం విక్షేపం అంటే చంచలత శుభకరమైతే మలదోష దూరి ఓవెహె అయితే దోషం దేనికంటారు మొదలు అది తెలుసుకోండి కార్యకే ప్రతిబంధకకు దోషకయ్యే కార్యమునకు ఏది ప్రతిబంధిస్తుందో నిరుద్ధం చేస్తుందో కార్యము కాకుండా నిలుపుతుందో అది దూషం మరి కార్యం వేదాంతంలో జ్ఞానం మనకు జ్ఞానం కావాలి కదా ఆ జ్ఞానానికి ఈ ప్రతిబంధకములు ఈ పాప దోషం మర దోషం అట్లే విక్షేప దోషం కూడా చంచలత కూడా జ్ఞానాన్ని మరి ఆవరణ అది తప్పిస్తుంది స్వరూపాన్ని కాబట్టి ఇవన్నీ దోషాలు మరి దోషాలు అన్నప్పుడు మనకు కార్యమైనటువంటి జ్ఞానాన్ని కలగనివ్వవు కాబట్టి మరి జ్ఞానం కలగాలంటే దోషాలు లేకుండా చేసుకోవాలా లేదా దోషాలు నివృత్తి చేసుకోవాలి మనం బాట అనుసరించి పోతూ ఉంటే ఆ మధ్యలో కంప వచ్చిందనుకో ముండ్లు వచ్చాయి ఆ ముళ్ళను తొలగించుకుంటూ మనం పోతామా లేదా మన గమ్యాన్ని చేరుకోవాలంటే ఆ ముండ్లు ఏవైతే ప్రతిబంధకములు ఉన్నాయో మనకు గమ్యం పోవడానికి మార్గంలో వాటిని తీసేసుకుంటూ పోతాం అట్లే మనకు గమ్యమేది మోక్షం ఆ మోక్షానికి సాక్షాత్ సాధనం జ్ఞానం ఆ జ్ఞానానికి కలగకుండా ప్రతిబంధకంలో ఈ దోషాలు అందుకని ఈ దోషాలను తప్పకుండా నివృత్తి చేసుకోవాలి మరి ఎట్లవుతాయి ఈ దోషాల నివృత్తి ఎట్లా కలుగుతుంది అనంటే శుభకరమతే మల దోష దూరి హోవే పాపము అదే మలమనబడుతుంది ఆ పాపం నివృత్తి కావాలంటే పుణ్యం చేసుకోవాలి దానికి విరోధి అయినటువంటి పుణ్యమే కావాలి విరోధి అయినటువంటి పదార్థం పోవాలి అంటే మరొక విరోధి పదార్థమే కావాలి చీకటి పోవాలంటే దానికి విరోధి అయినటువంటి ప్రకాశమే కావాలి ఎలుకలు పోవాలంటే దానికి విరోధి అయినటువంటి మార్జాలమే కావాలి పిల్లియే కావాలి ఒక విరోధి పదార్థం నివృత్తి కావాలంటే దానికి విరోధి పదార్థాన్ని తెచ్చు పెట్టాలి అందుకని ఇక్కడ పాపం అనేది జ్ఞానానికి ప్రతిబంధకం కాబట్టి దానికి విరోధి అయినటువంటి పుణ్యకర్మలు చేసినట్లయితే పాపకర్మ నష్టమవుతుంది అంటే మరదోషం నివృత్తి అవుతుంది ఉపాసన అయితే విక్షేప దోష దూరీ హోవే ఇక చంచలత ఉన్నది కాబట్టి మనము సగుణ ఉపాసన కనుక చేసినట్లయితే ఆ చంచలత పోతుంది ఎందుకనంటే ఉపాసన అంటే ఏమిటి తైలధార వలె లక్ష్యమైనటువంటి పదార్థం నందు సంలగ్నం చేసి తత్ చింతన చేయడం ధారావాహికంగా అదే ఉపాసన అందువల్ల మరి ఉపాసన చేస్తే ఏమవుతుంది చిత్తం ఏకాగ్రత పొందుతుంది చిత్తం ఏకాగ్రత అయింది అని లేకుండా పోతుంది చెంచలతకు విరోధి ఏకాగ్రత ఏకాగ్రత ఎప్పుడైతే ఉపాసన చేత కలుగుతుందో అప్పుడు చించలత్వం పోతుంది కావున ఉపాసనతే విక్షేప దోషే జ్ఞానతే ఆవరణ దోష దూరి అవే ఇక ఆవరణం అంటే అజ్ఞానం అని చెప్పుకున్నాం కదా మరి అజ్ఞానానికి విరోధి ఎవరు చెప్పండి జ్ఞానం జ్ఞానైనదు తదజ్ఞానం ఏసాం జ్ఞానం అజ్ఞాన సేవ నివర్తకత్వాత అని అంటూ పంచపాదికారులు పద్మపాదాచార్యులు చెప్తారు పంచపాదికలు ఇది సర్వానుభవం లోకానుభవం కూడా ఉంది ఏ విషయం పట్లనన్నా అజ్ఞానం మీకుంటే ఎవరినైనా తెలిసిన వారిని అడుగుతారు అయ్యా దీనికి ఏమంటారు ఈ వస్తువు ప్రయోజనం ఏమిటి ఇది ఎలా తయారైంది అని దాని యొక్క చరిత్రను అడుగుతారు అడిగినప్పుడు తెలిసిన వాడు చెప్తాడు చెప్పినప్పుడు మీకు జ్ఞానం కలుగుతుందా లేదా ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగితే అప్పుడు దానికి పట్ల అజ్ఞానం ఇదివరకు పూర్వం ఉండేనో అది ఉంటుందా ఉండదు కదా జ్ఞానం చేత అజ్ఞానం నివృత్తి అవుతుంది లోకా అనుభవం కూడా ఉన్నది ఆబాల గోపాల పర్యంతం అందుకని అజ్ఞానానికి విరోధి జ్ఞానమే అంధకారానికి విరోధి ప్రకాశం ఎట్లనో అజ్ఞానానికి విరోధి జ్ఞానము కాబట్టి జ్ఞానం చేత ఆవరణ దోషము వృత్తి అవుతుంది జనకే అంతఃకరణ విషయ మల్ ఆర్ విక్షేప దోషికారి నెహీ బి హే ఎవరి అంతఃకరణలో మల దోషం విక్షేప దోషం ఉంటుందో వాడైతే అధికారి కానే కాడు పరంటు ఇసు జన్మ విషయ అతర్వజన్మ విషయ శుభకరం ఆరు ఉపాసనకే అనుష్ఠానితే జనకే మల్ అవురు విక్షేప దోష నా శుభవే సో జ్ఞాన యోగి అధికారి హై సో అని రాసుకోవాలి పైసే అనేది కాకుండా సో అని పెట్టుకోవాలి కానీ ఎవరైతే ఈ జన్మలో కానీ పూర్వజన్మల్లో కానీ శుభకర్మలు చేసి ఉన్నాడా లేదా ఉపాసనలు చేసి ఉన్నట్లయితే అతని యొక్క మలదోషము నివృత్తి అవుతుంది మరియు ఈ విక్షేప దోషం కూడా నివృత్తి అవుతుంది అటువంటి వాడు కేవలం ఆవరణ దోషం పెరిగిన వాడు ఉంటాడు అతడు అధికారి మలవిక్షేపు జాకే నహింతు ఏక జ్ఞానం వైచబ సాధన సహిత నర సో అధికృత మతి మాన్ మలవిక్షేపాలు లేనివాడై కేవల స్వరూప జ్ఞానం మాత్రం కలవాడై సాధన చతుష్ట సంపత్తి కలవాడు అతడు వేదాంత శ్రవణమునకు అధికారి అని చెప్పుకుంటూ వచ్చాం కదా మలదోషము విక్షేప దోషం ఉంటే అతి అతడు అధికారి కానే కాడు కానీ ఎవరి అంతఃకరణంలో మల విక్షేప దోషాలు లేకుండా కేవలం స్వరూప జ్ఞానం కలిగి ఉంటాడో అట్లాంటి వాళ్ళు కొంతమంది వివేకాది సాధనలు కలిగిన వాళ్ళు అధికారులు ఉంటారు తినికి గ్రంథమే ప్రవృత్తి బి హే చూసారా కొందరున్నారు తొంభై ఇక్కడ ఉపాసన అని ఈ జన్మలో గాని పూర్వ జన్మల్లో గాని శుభకర్మలు చేసిన ఉపాసనలు చేసిన వాడే ఉన్నట్లయితే అతని అంతక్రంలో మల విక్షేప దోషాలు నివృత్తమై ఉంటాయి అటువంటి వాడు అధికారి అవుతాడు అని ఏదైతే చెప్పుకున్నామో ఆ ఉపాసన పైన చూడండి తొంభై ఆరు కృతోపాసనూ అకృతోపాసన భేదైతే అధికారి దో ప్రకారక కృతోపాసకుడు అకృతోపాసకుడు అని అధికారి రెండు ప్రకారాలుగా ఉంటాడు ఇద్దరు అధికారులే వేదాంత శ్రవణ అకృతోపాసకుడు కదా అతడు ఎట్లా అది అధికార అవుతాడు అని చెప్తాడు చూడండి సగుణ బ్రహ్మకి సంపూర్ణం ఉపాసన జిస్ పురుషునే కరి హై అంటే చిత్తుకి ఏకాగ్రత పర్యంత్ ఉపాసన జిశు పురుషునే కరి హై సో కృతో ఉపాసన సగుణ బ్రహ్మం యొక్క ఉపాసన చిత్త ఏకాగ్రత పర్యంతము ఎవడైతే చేశాడో అంటే సగుణ ఉపాసన చేయగా చేయగా చేయగా సగుణ ధ్యానం చేయగా చేయగా ఎవరి చిత్తము ఏకాగ్రతను పొందుతుందో ఏకాగ్రత పర్యంతం ఎవరైతే సగుణ ధ్యానం సగుణ ఉపాసన చేస్తాడో అతడు కృతోపాసకుడు అనబడతాడు అంటే కృతం ఉపాసన ఏనా సహా కృతోపాసక ఎవరి ద్వారానైతే ఉపాసన చేయబడిందో సగుణ సాక్షాత్కార పర్యంతం చిత్త ఏకాగ్రత పర్యంతం అతడు ృతోపాసకుడు అనబడతాడు తాకే విషయతో శాస్త్రోక్త సాధన సర్వప్రసిద్ధ దేక్య హే ఇక అతని అందయితే శాస్త్రంలో చెప్పబడినటువంటి సగన సాధనాలు వివేకం వైరాగ్యం షట్ సంపత్తి ముముక్షధనాలు అతనిలో విద్యమానమై ఉంటాయి ఇక అకృతోపాసకుడు ఎవరికంటారు జాకే జ్ఞానితే పూర్వ సగుణ బ్రహ్మకి ఉపాసన అపూర్ణ హే సో పురుషు అకృతోపాసన ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా చిత్త ఏకాగ్రత పర్యంతం సంపూర్ణంగా సగుణోపాసన సగుణ బ్రహ్మ యొక్క ఉపాసన ఎవడైతే చేశాడో అతడు కృతోపాసకుడు అనుకున్నాం కదా ఇతడు చిత్త ఏకాగ్రత పర్యంతం చేయలేదు అకృతోపాసకుడు కొంత మేరకు చేశాడు చెయ్యలేదు ఇట్లా కాదు చేశాడు కానీ చిత్త ఏకాగ్రత పర్యంతం చేయలేదు సగుణ బ్రహ్మకి ఉపాసన అపూర్ణహే అంటే చిత్త ఏకాగ్రత పర్యంతం చేయలేదు అటువంటి పురుషునికి ఏమనాలి అకృతోపాసకుడు అనాలి తాకే విషయ సర్వ సాధన ప్రసిద్ధి దీక్తే నీ కింద కొయ్యి కొయ్యి సాధన ప్రసిద్ధి వివేక వైరాగ్యం సంపత్తి ముఖ్యమైనటువంటి సర్వ సాధనలు ఏవైతే చెప్పబడ్డాయో అవి సంపూర్ణంగా అన్నిటికీ అన్ని ఈ అకృతపాసలో కనపడవు కొన్ని మాత్రం ఒకటి రెండు స్పష్టంగా ఉంటాయి అన్ని ప్రసిద్ధంగా కనపడవు గౌణ రహిత అయితే మిగతా సాధనాలు కూడా ఉన్నాయా అతను లేవా సంపూర్ణంగా అంటే ఉన్నాయి కానీ అప్రకటమై గౌనంగా ఉన్నాయి ముఖ్యంగా ఒకటి రెండు సాధనాలు స్పష్టంగా ప్రతీతవుతాయి మిగతా సాధనాలు కూడా అతనిలో ఉన్నాయి కానీ అప్రకటమై గౌణంగా ఉన్నాయి అయితే తాకు చిత్తుకి ఏకాగ్రతకి అభావితే జ్ఞానికే ఉత్పన్ను భయే పీచే విపరీత భావన రహిత అయితే ఈ అకృతోపాసకునికి సంపూర్ణ సాధనలు ప్రస్ఫుటంగా ప్రసిద్ధంగా ఉండవు కాబట్టి అతని యొక్క చిత్తం ఏకాగ్రత ఇంకా కుదరలేదు చిత్తం ఏకాగ్రతను పొందలేదు చిత్త ఏకాగ్రత అభావం ఉన్నది కాబట్టి జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత కూడా అతనికి ఇంకా విపరీత భావన ఉంటుంది అకృతోపాసకునికి కూడా జిజ్ఞాస యుడు బ్రహ్మనిష్ణుడైనటువంటి స్త్రీ గురు దేవుని యొక్క ముఖార విందం నుండి వేదాంత శాస్త్రాన్ని శ్రవణం చేసినట్లయితే జ్ఞానం కలుగుతుంది కానీ ఇంకా చిత్త ఏకాగ్రత యొక్క అభావం ఉండందువలన అతనికి ఇంకా విపరీత భావన దోషం అతనికి జ్ఞానం కలిగింది నేను బ్రహ్మను బ్రహ్మ అహం బ్రహ్మాస్మి జ్ఞానం కలిగింది కానీ విపరీత భావన పోలేదు చూడు భర్చు చెప్పుకున్నాం కదా జ్ఞానం కలిగింది కానీ విపరీత భావన పోలేదు అట్లా కొందరు అంటారు దీపం ముట్టించిన తర్వాత కూడా ఇంకా చీకటి ఉంటుందంటే ఇది వ్యాఘాత దోషం కదా అంటారు దీపం ముట్టించిన తర్వాత చీకటి ఉంటుందా బాబా ముట్టించేదే తడవు బస్ చీకటి ఏమైపోయింది ఎక్కడైనా పారిపోయిందా ఎక్కడా పారిపోలే మరి ఏమైంది వెలుతురు రూపమే అయిపోయింది ఇక చీకటి ఉండదు చీకటి ఉంటే అది దీపమే కాదు అది ఏమన్నా పటంలో గీసినటువంటి దీపం కావచ్చు అంతే అందుకని ధ్యానం కలిగింది విపరీత భావన ఉంది అని అంటే ఇది ఎట్ల సంభవం అని కొంతమంది అంటారు కానీ భర్త దృష్టాంతం చేత స్పష్టం చేశారు గ్రంథకర్త సంక్షేప శ్రీ సర్వాజ్ఞాత వారు చెప్పినటువంటి ఆ తీసుకొని జ్ఞానం కలిగినా కూడా ఇంకా విపరీత భావన ఉంటుంది దీనికే ఏమన్నాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు విచార చంద్రోదయంలో ఏమన్నారు అదృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం అన్నాడు అపరోక్ష జ్ఞానమే కానీ అదృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం ఎందుకు అసంభావన విపరీత భావన సహిత బ్రహ్మాత్మకి ఏకత కాజో జ్ఞాన హయ సో అదృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం అని అంటూ లక్షణం చేశాడు అసంభావన ఉంది ఇంకా విపరీత భావన ఉంది కాబట్టి అది అదృఢం ఉన్నది దృఢం కాదు అపరోక్ష జ్ఞానమే అయినా కానీ దృఢం లేదు కావున ఈ అకృతోపాసకునికి చిత్త ఏకాగ్రత యొక్క అభావం ఉన్నందువలన జ్ఞానం కలిగిన తర్వాత కూడా విపరీత భావన ఉంటుంది తాకే నివారణార్థం నిధిధ్యాసన కర్తవ్యే ఇక ఆ విపరీత భావన నివృత్తి కోసం ఏం చేయాలి ఈ అకృతోపాషకుడు నిధిధ్యాసనం చేస్తూ ఉండాలి అంటే ఇంకా నిధిధ్యాసనం అన్న ధ్యానమన్నా సమాధి అన్న ఇవన్నీ పర్యాశబ్దాలు ఎల్లప్పుడూ నిరంతరము సుస్వరూపం చింతన ధ్యానము చేస్తూ ఉండాలి ఈ విధంగా జరిగిన విషయంలో తొంభై తొంభై ఆరో టిప్పు వరకు తెలుసుకున్నాం ఇక అరవై తొమ్మిదవ అంకం నుంచి పురుషుల యొక్క భేదం చేసి చెప్తాడు మనుషులు అందరు ఉన్నారు కాని మనుషులు ఒకే తిరిగి ఉన్నారా బాబా ఒకడు పామరుడు ఉన్నాడు వాడు విషయ ఉన్నాడు వాడు జిజ్ఞాసు ఉన్నాడు వాడు ముక్త ఉన్నాడు ఇట్లా నానా రకాలుగా ఉన్నారు కాబట్టి పామరులు మరియు విషయి భేదము రేపు తెలుసుకున్నాం అరేం సహనాభవతు సహనో భునక్ సహవీ కరవా వహే తేజస్వినధస్సు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి